సంపదనికి తెలుసుగా దానికి తగినట్లుగా ఉండాలి వరుడు పో అంటే ఆ బయలుదేరేటటువంటి ఒక శుభ లగ్నము నందు బయలుదేరుతూ ఉంటే ఆయన పిలిచిందట గురువు గారు మా తండ్రి గారు చెప్పారు గాని నేను ఒక విషయం చెబుతాను గుర్తుపెట్టుకోండి ఒక సమస్యగా నేను చెబుతూ ఉన్నాను దానికి ఎవరైతే తగినటువంటి సమాధానం ఇస్తారో అట్టి వాన్ని మాత్రము నాకు భర్తగా మీరు తగినటువంటి ఏర్పాట్లు చేసిరండి వెళ్ళండి అన్నదట ఏమిటి అంటే అనుజ భార్యాపురు కలహప్రిది చేస్తా విసారదు మీరు గారే అయ్యా ఎలాంటి వారంటే నేను నేను ఒక సమస్యగా చెబుతూ ఉన్నాను దానికి తగిన సమాధానం చెప్పాలి ఎవరు అంటే అనుజ భార్యాపురుడు సోదరుని యొక్క భార్యలతో సంచరించేవారు కలహ ప్రియుండు బాగా తగాదాలు పెట్టేవాడు తగాదాలు ఆడేవాడు తల్లిని చంపేవాడు తండ్రిని చంపేవాడు అన్నను చంపగలిగిన వాడు జారోరాది చేస్తావి సారదు ఎన్ని దొంగతనములైనా ఎన్ని అడ్డగోలు పనులైనా చేసేవాడిని ఎతికిరా ఎక్కడో ఎతకటిందుకు ఎక్కడ పెడితే అక్కడే దొరుకుతారు అలాంటి వాళ్ళ వరకు దేశం అంతా ఇల్లు దాటంగానే కనపడతారు అంటే ఇది అష్టావధానములు శతావధానములు అని చేస్తూ ఉంటారు వాటిల్లో ఎనిమిది రకములుగా ఉంటాయి అష్టావధానము అంటే అందులో సమస్య పూర్ణాన్ని ఒకటి ఒక సమస్య ఇస్తారు అది బయటకు కనిపించేది కనుక ఎవరు చెప్పారు అఖిరాజు గారా అందరూ అష్టాక్షరి జప చేస్తున్నారండి అన్నాడు ఇప్పుడు ఎవరండి అష్టాక్షరి చేసేది అమ్మా మీరనుకునే అష్టాక్షరి వేరు నేను చెప్పేస్తా ఏమిటి ఎవడి కొంప తీసునా ఇదటా ఎవడ కొంప తీద్దామా అదీ సమస్య రంభను పెండ్లి ఆడే రాముడు లోకము పొంగిపోవగ అందరికీ తెలుసు రాముడు ఏకపత్ని వ్రతుడు సీతామహా పెండ్లి ఆడే కదా రాముడు లోకము పొంగిపోవగారు అన్నాడు పోలేపేద్ద రాధాకృష్ణమూర్తి అని అవధానంలో దంభయనేక సత్క్రియ పెండ్లియాడు గద రాముడు లోకము పొంగిపోవగన్ రావణుడు చలరేకి విజృంభించి లోకానికి కంటపుడైతే వాణ్ణి సంహరించడానికై రాముడు భూమి అందుబుట్టి అనేక శుభలక్షణములు కలిగినటువంటి సద్గుణములకు నిలయమైన క్రియారంభను క్రియలకు ఆరంభము సీతామహాదేవి ఆయన ఆమె ముందెళ్ళాలి ఈయన కనుక అలాంటి సీతను వివాహం ఆడాడు అని చెప్పారట కప్పను చూడంగా పాము గడగడలాడారు కప్పను పాము పొలం కాపలాకి ఆ ఒక లైట్ చేతిలో కర్ర కిర్రు చెప్పు చేసుకుని అల్టన వెంకప్పను జోడంగ అనేవాడు ఆ చూసి పాము భయపడి అలాగే ఉత్తరమున బానుబింబం ఉదయం బాయన్ అన్నాడు ఒక ఆయన ఉత్తరములు ఆ ఉత్తరములో ఎట్లా పొడుస్తుంది భారతదేశ పటం చేస్తున్నాడట తూర్పు పడమరా వేసేశాడు నిద్రపోయాడు తెల్లవారులేసిన తర్వాత చిత్తరము రాయబోవల ఉత్తరమున బానుబింబం ఉత్తరంలో మొదలు పెట్టి నేను రాయాలి అప్పుడే సూర్యుడు కొంచాడు అని అన్నారు సమస్య ఇలా ఉంటది అలా పూజించుతారు కనుక ఇది సమస్య ఎవరైనా చెప్పినట్లయితే అలాంటి వాడు తిరిగాడు దేశ దేశములు ఎల్లి చెబుతూ ఉంటే ఎవరు మెదల్లా ఇక్కడికి పురాతన వటమున ఆ తండ్రి గారితో కలిసి భాగవత గోష్ఠిలో ఉన్నాడు ఇదిగో దీనికి ఎవరైనా సమాధానం చెప్పగలరా అన్నాడట అనుజ భార్యాండ కౌరవుల బుద్ధి చేసబో సత్యవతి కలకంబులెల్ల లోకములకు గల్పించి పేరుగాంచిన సూర్యనారదు తన తండ్రిని చంప్రియం బ్రతికించ మరల నవ్వరూ ధర్మదోషకుడైన తండ్రిని చంపింప మూలం వైన వాడు ప్రసాదయోగి అన్న చంపించఘనుడు జారచోరాది చేస్తా విశాల తుండు వాసుదేవుడుగానా వాసుగా వీరు పూజలు గారే ఎవ్వారి తలమున హర్షి ఆమె మత్స్యగంధి కోరినట్లయితే కౌరవ వంశము పాండవంశము అంతరించిపోతూ ఉన్నది ఇది నీదే లేదు నేను ఆ భీష్ముడితో అన్నది నువ్వు వివాహం మరల చేసుకో పుట్టిన వాళ్ళిద్దరు చచ్చారు చిత్రాంగతుడు విచిత్ర అని ఆ సంతరు ప్రదీపునకు సంతరుణకు పుట్టినటువంటి కుమారులు నేను చేసుకోను నువ్వు ఎలా బ్రతికించుకుంటావో అన్న అప్పుడు ఆ పరాశరుని వలన తనకు కలిగినటువంటి వ్యాసుని రప్పించి అంబిక అంబాలికల వలన పానుగంజలక్ష్మీ నరసింహం ఉన్నాళ్ళు మహా చమత్కారంగా రాస్తాడు అందులో ఒక వాల్మీకి మహర్షికి వాల్మీకి మహర్షి అంబా అంబాలికలకు వాలిసుగ్రీవులను గుట్టించి యాదవ వంశమును కాపాడును అన్నాడు వాల్మీకి మహర్షి అంబ అంబాలికలకు వాళ్ళు సుగ్రీవులను పుట్టించి వారిని దుంపదేగా రామాయణం భారతం భాగవతం ఒక్క రోడ్లో పోయింటే సారం విండావు కదయ్యా యాసుని వలన పుట్టినటువంటి వారు ధృతరాష్డు పాండురాజు అది పోయింది మళ్ళీ యాదవోసువాడి పోడానికి ఒకటానికి సంబంధములే అన్నాడట అట్లాగే కలహంబులెల్ల లోకములకు కల్పించి నారదు నారదులు వారి విషయం అందరికి తెలుసు తన తండ్రి ఆజ్ఞ తల్లిని చంపి బ్రతికించిన పరశుధరుడు పరాశు పరశురాముడు తల్లి యొక్క తండ్రి యొక్క ఆజ్ఞ చేత తల్లిని నరికి మరల పుట్టించాడు అన్నం చంపించినటువంటి వాడు భీషణుడు చోరాది చేస్తావి శారదుండు వాసుదేవుడు వీరు పూజ్యులు కాకనా ఎవరికున్నారు అందరికీ వీరు పూజలే అంటే ఆ మహదానంద పడిపోయాడట కావ్యం సంతాపం గుణ అయ్యా చాలా రోజులు చూధానం చెప్పిన వాళ్ళు లేరు నీ పుట్ట నీ కుమారునకు ఆ త్రిపురాంతకుని యొక్క కుమార్తె తగును ఇవ్వటము వీరికి ఇద్దరికి ఆ సరిపోతుంది అని ఆయన దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడట వెళ్ళిపోయి చెప్పాడు త్రిపురాంతకునకు ఏమయా చూసొచ్చావా ఆ చూశాను పురాతన భటములు ఇలా నరసింహమేసన ఉన్నాడు ఆయన కుమారుడు గోపాలదాసు చాలా గొప్ప పండితుడు కోరిని పాండిత్యం గోలబెట్ట ఏముందా వాళ్ళకి ఏమి లేదు ఇల్లుంది కాని కప్పు లేదు నాకు తెలుసు అందుకే అడిగా నిన్ను అయితే పట్టణంకు చేరి బహు పదార్థం విసర్జించి మృణమయ పాత్రలు గ్రహించిన చందంబునా వెళ్ళాడు ఆంగ్లేయుడు వచ్చాడు మన ప్రాంతం కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా టెన్త్ క్లాస్ చదువుకునేవాడిని శాసవాల కోసం అమరావతి వచ్చాడు పాప ఆంగ్లేయుడు ఎర్రగా ఉన్నాయి పైన తోలు తెల్లగా లోపల పొప్పు నల్లగా గింజ అప్పు మూడు రంగులు ఉంది పేరు మంచి పండు అనుకొని మూడు రంగులు ఉన్నాయి ఎంత వన్ డాలర్ వాడికే కావలసిన ఉన్నాయి ఒక బుట్టి తీసుకుపోయాడు అదే ఏముంది బుట్టి వర తెలివి తెలిగినవాడు కనుక నీవు పోయి సంబంధం చూసి రమ్మంటే నరసింహ మీద కొడుక ఎవరికి తిరిగి దాని సంగతి మన దీనికి తగినట్లు ఉండొద్దా బాగోలేదు కానీ నువ్వేదో మాటిచ్చానంటున్నావు రేపు లేదు ఎల్లుండి లగ్నం రమ్మే అంతటితో మనం మాట తప్పిన వాళ్ళం కాకుండా ఉంటాము సంబంధం క్యాన్సిల్ చేసి ఇంకోటి చూద్దాం వెళ్లి చెప్పు అయ్యా మీరు అంత తేలిగ్గా భగవద్భక్తుల యొక్క మహిమ మీకు తెలియదు వెళ్ళినటువంటి వాళ్ళు దెబ్బతింటమే గాని వారితో పరిహాసములు గాని ఇంకొక రకంగా గాని కుదరదు నోరు మూసుకుని నువ్వు వెళ్ళి నేను చెప్పిరా అంటే ఈయనంటాడట కృష్ణ భట్టు పాదిపై ఆద్రంబున ప్రజ్ కాయంబుగల్ హాతకసిపుడే పాది వ్రతిగే లలి విభీతో కలసంబు కి దశముళ్ళు పాండురా పుత్రులకు పరాభవ మనత్వ కడగ దుర్యోధను కాల మేలే భక్తుల కలు సలిపి నట్టి వారు సుఖము ందులు చేస్తానన్నాడు దుర్వాసు ఒక కృత్యుని గుర్తించాడటేంటో చూడన్నాడు ఆయన వల్ల ఏమి దోషం లేదు పైగా ఈయనేమో అంతులేని ముక్కు ఓపి ఒక నమస్కారం చేసి కూర్చున్నాడు వచ్చిందట సుదర్శనం సర్వేశ్వరుని ధ్యానించేటప్పటికి వెంటబడింది ఈ కృత్య ఒక్క దెబ్బకి నరికింది అంబరీషుని వెంటబడింది అన్ని దేశములు తిరిగాడు సర్వేశ్వర దగ్గరికి వెళ్ళాడైతే వైకుంఠం అయ్యా సుదర్శన ఆయుధం పడుతుంది వెంట రక్షన్ ఏ అంబరీష్ని జోలికి వెళ్ళి ఏదో చేయరాని అపచారం నా వలన కాదు నీ ఆయుధం కాదు కాదు ఎవరి వలన వచ్చిందో అక్కడికే వచ్చి ఆయన పాదముల మీద కనుక ఆ దుర్వాసుడు ఏమైపోయాడు చురుచి ఆ తన సవతి కొడుకుని హింసించటానికి పూనుకున్నది తాను తన కొడుకు చచ్చిపోయారు ఆ ధ్రువుడు శాశ్వతమైనటువంటి సర్వేశ్వరుని అనుగ్రహం చేతి ఇరవై ఐదు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు అలాగే ఆ విభీషణుని మీదకి వెళ్లిన రావణుడు ఎంతకాలం దక్కాడు పాండవులను అవమానింపదలంచినటువంటి దుర్యోధనుడు ఏమి ప్రయోజనం పొందాడు కనుక విష్ణు భక్తుల జోలికి నీవు వెళ్లటం అంత శ్రేయస్కరం కాదు అన్ని తెలుసులే పావాయి పోయి చెప్పిరా వెళ్ళి చెప్పాడు అయా ఇలా అంటున్నారు రేపు ప్రయాణ ఎల్లుండి కాదు రేపు రమ్మన్నా వస్తానేది వచ్చేది పో అన్నాడు సరి వచ్చేశాడు ఆయన తిరిగి ఆ రెండవ రోజు బయలుదేరాడట ఆయన తన కుమారుణ్ణి సిద్ధము చేసుకుని బంధు పరివారంతో బయలుదేరితే అన్నారట బంధువులు ఏమండి త్రిపురాంతకునితోన కుబేరునితో సమానమైనటువంటి ఐశ్వర్యవంతుడు ఆయనతో మనమేం దూకుతాము వద్దు ఆ ఘోరించారులేవయ్య ఆ ద్రౌపది అమ్మవారు ఏమన్నా మగ్గాల మీద నెయించుకుందా చీరలు సరో కుచేళ్ళకి ఏమైనా ఏమన్నా పెట్టుబడి పెట్టాడా ఏం పెడితే ఆయనకు వచ్చింది ధనము కనుక నాకేం అవసరంలో వారందరూ కూడా సర్వేశ్వర భక్తులయ్య తమ కోరికలు తీర్చుకున్నారు నేను అట్టివాడను గాని కర్త చక్రపాణి వాడున్నాడు నయము పరతలేదు పదండి అన్నాడు అది సరే అలా బయలుదేరారు బయటకు వచ్చేటప్పటికే స్వామి తన అనంతమైనటువంటి పరివారంతో ఆ తుంబర నారదాదులు భీష్ముడు వ్యాసుడు అంబరీషుడు అనేక మంది ఋషి గణములతో నదులన్నీ కూడా స్త్రీ రూపములు ధరించుని దేవకాంతలు మొత్తము బయలుదేరారు పెద్ద పరిఢవంతో వస్తూ ఉన్నాడు స్వామి మేళ తాళములకు ఎక్కడికి వెళ్తారు ఆ శ్యామలపురం బట్టదు ఒక బాహ్యోద్యానములు అక్కడే ఒక భవనాన్ని దాని చుట్టూ కూడా ఆ ఒక ఉద్యానవనాన్ని నిర్మాణం చేసి అక్కడ ఆగారట కబురు చేశారు త్రిపరా అంటుకు రా నరసింహ ఆ సంబంధానికి వచ్చాడు అయ్యా తమరెవరు నేను ఆయనకి సన్నిహితు మాది ద్వారకా ఆయనకు అంతరంగుల్లో ప్రధాను నేను ఏదో తొందరగా ఉన్నది రేపే లగ్నం అని అన్నావట అందుకని నాకు కబురు చేశాడు నేను పరివారంతో వచ్చాను కానీ ఏమిటి సంగతి వీళ్ళందరికీ నువ్వు ఆతిథ్యం ఇస్తావా నీ వల్ల కాదు నీ కుమార్తెను ఇక్కడికి తీసుకురా నీకున్నటువంటి ధనము మా వెంట వచ్చినటువంటి పరిజనానికి పశువులకి కాలం నీ ధనం మొత్తం కూడా కనుక తీసుకురా కాని నీ యొక్క కుమార్తె మంచి గుణగణములు కలిగినది అనేటటువంటి ఉద్దేశం చేత చేసుకోవటానికి సిద్ధపడి ఉన్నారు కనుక నీవు పెట్టలేవు ఆతిథ్యం ఇవ్వలేవు ఇక్కడికి తీసుకురావల్సింది అని ఆజ్ఞాపించితే అయిపోయిందట వాడి పని గడగడగడలాడిపోతున్నాడు మాట్లాడేది సర్వేశ్వరుడు గనక చిత్తం అలాగేనని తీసుకొచ్చాడటే అక్కడ ఆ విశ్వకర్మ చేత ఒక దివ్యమైనటువంటి మండపాన్ని నిర్మాణం చేసి అక్కడ దాని మీద పెట్టారట కుంబురము అల చిత్రుతోనేశ్వరుల దీవనలతో అమరీ జనము వివిధ మంగళవాద్య విసరాలో సురళి గురియు సునతోడా ఆశ్చర్యవాది నో నడు మానములతో తోదలే నాయకత్వముతో జనముల జనములతో కుసుమ మంజరికిని గోపాసునకు అయ్య పరిణయం తుంబర నారదాదులు పుష్పవృష్టి గురుంధీసుడు వశిష్డు పెండ్ల కుమార్తె తరపున మంత్రములు చదువుతూ ఉన్నారట సమస్తమైనటువంటి భార్యలతో కలిసి ఆ గోపాల దేవుడు పరివేష్టించి ఉన్నాడట వివాహం జరిగింది భోజనములన్నీ కూడా అయిపోయినాయి చేతులు గట్టుకొని తాను ఇవ్వగలిసినటువంటిది ఆ కుమార్ అల్లునకు కుమార్తెకు ఇచ్చి సెలవు తీసుకున్నాడు ఏమి నోరెత్తడు గృహానికి చేర్చినటువంటి వాడై నరసింహమేధను ఆ స్వామి ఒక్కసారి అంతర్ధానమై వెళ్ళిపోయాడట జాయ్ శ్రీమద్ వాడై ఆ భగవత్ సేవ చేస్తూ కాలం గడుపుతూ ఉంటే ద్వారక బయలుదేరాలని కొంతమంది యాత్రాపరు వెనుకటి రోజుల్లో ఇలాంటి బ్యాంకింగ్ అంటే ఈ బ్యాంకులు లేవు కాని అప్పుడు కూడా కొన్ని విధానములు ఉన్నాయి దూరంగా వెళ్ళేటటువంటి వారికి డబ్బు వెంట తీసుకెళ్ళ అవసరంలా ఇక్కడ ఒక యజమానుంటాడు వాళ్ళ దగ్గర ఇచ్చినట్లయితే వాళ్ళ ఖాతాలు అక్కడ ఉంటాయి అంటే బ్రాంచ్ ఆఫీసులు అంటామే మనం అక్కడ ఉంటే వాళ్ళు ఈ పత్రం చూస్తే దాని హుండి ఇవ్వటము అలా ద్వారకు ఒక వెళ్ళాలి హుండి ఇచ్చేటటువంటి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగారట అడిగితే ఇంత జరిగిన అసూయాపరులకు లోపల ఉండేటటువంటి ఆ మనస్సును మార నరసింహ మీద ఉండి ఎత్తాడని ఆయన ఇంటికి ఎగదవల్దాం ఆయన మంచి ఇరుకులో ఉన్నాడు డబ్బులు తీసుకుంటాడు వాడుకుంటాడు అక్కడేమి ఇచ్చేవద్దు ఇవి ఉండదు ఏముండదు అవమానం కల్పించాలి ఆయనకి అని ఊరిలో వాళ్ళందరూ కలిసి అయా ఉన్నాడు నరసింహ మీదని పెద్ద ధనువంతుడే కలడొకడి ఊరిలో దళిపెము కలడొకండి ఊరిలో కూర్చుకావలసిన పేదలకు ఉన్నాడు <ini cried normal conventions> వెళ్ళారట అయ్యా మేము ద్వారకాలి ఇది ఒక ఈ డబ్బులు జమ చేసుకుని అక్కడ మాకు ఇచ్చేటట్టుగా ప్రసీదిస్తారా ఓ అనుకున్నాడట ఓహో ఈ ఊరిలో వారు నాకేదో అపఖ్యాతి ఆపాదించడానికి ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ లైట్లు కూడా ఏంటయా అని ఇస్తారు అనుకున్నా కదా ఏమిటి పశువులకు మేతలు లేదు ఇంట్లో ఒక పూట వండితే రెండవ పూట వండలేదు అప్పుల వాళ్ళు బాధ ఇబ్బంది తట్టుకునేటట్టుగా లేదు వీళ్ళు డబ్బులు సరే సర్వేశ్వర సంకల్పము లేదే ఏది కాదు నాకు ఈ రూపంలో సహాయపడటానికై పంపించుంటాడు పాండవుల మీదకు ఆ దుర్వాసు పంపించితే కౌరవులు ఏమయ్యారు ఆ పాండవులను వాళ్ళు ఆతిథ్యం ఇవ్వలేకపోతే శపించుతాడు దుర్వాసుడు అని తని కట్టుకుని పంపించాడు దుర్యోధనుడు దుష్ట ఆలోచించి అక్కడికి వెళ్ళేటప్పటికి శ్రీకృష్ణ స్వామి ఉన్నాడు చేయవలసిన ఆతిథ్యములు జరిగినవి వాళ్లకు శృంగభంగమై పొట్టలు ఊపి నానావస్థలు పెడితే ఏమండే దుర్వాస మహర్షి గారు ఏమిటిలా దయచేశారు అయ్యా వాడి కురువంశం నిర్వంశంగాను దుర్యోధనుడు పంపితే వచ్చా నేను బుద్ధిపూర్వకంగా రాల ఏమిటి వాడి కురువంశం నిర్వంశం గాను దుర్యోధను మూలాన్ని వచ్చానండి మూడు సార్లు అనిపించాడట మరలా వస్తారా నాలుగు రోజుల తర్వాత అయ్యా బతికున్నంత వరకు వీళ్ళు అరణ్యంలో అసలు వాళ్ళు జోలికే రాదు అని వదిలేశారు కనుక అలా నన్ను బాధించాలి గ్రామస్తులు చూస్తే మాత్రము తీరు లేడా నాకు అండా అక్కడ దండ అన్నాడట తీసుకొని ఆ ద్వారకలో నాకు అనేక సాలలు ఉన్నాయి శ్యామలస అనేటటువంటి వాడు నా అనుచరుడున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళండి మీకు ఇస్తారు మీ డబ్బులు మీకు అని ఆ చెప్పి పంపించితేప వెళ్ళారట వెళ్ళి అయా ఇక్కడ నరసింహమేద గారి సత్రం ఎక్కడ పురాతన ఘటము లేదు నవీన ఘటము లేదు ఇక్కడేమి లేదు శ్యామలు లేదు చాలు చాలు చాలు జాలము డిగా వెంకటదాస స్వామి రక్షకుడైనటువంటి అర్జును స్నేహితుడైన కృష్ణుడేమన్నా చెప్పగలుగుతాడు మీకు మాపులవేరు కలిగిన వాడు సతీ సంతానముతో కూడి సంతో చేయము ఆనందే అనిపించారే ఆరు వందల వరహ లేడన్నా అంటే విషాద పడిపోయారు ఏం చెయ్యాలి మరి కూర్చున్నారట కూర్చునే అనుకుంటారటతుల మాట నమ్మి లు సమర్పణ చేయువేళ నుడునరుగుడగానని చెప్పకుండా నిమ్ములగుని జగన్మ నలమో సింహమే అప్పలువను విష్ణుదాసుడని ప్రస్తుతి చేసిన దోషమౌదా చెతే నిజమని అనుకున్నాం మనం ఏమీ తెలుసుకోలేదు సరే మనం తీసుకెళ్లిస్తే ఏమండి నాకు ఎవరు లేరు నేను కాదు అని అనకుండా చక్కగా తీసుకున్నాడు ఎంత మోసం చేశాడు అలాంటి వాడు విష్ణుదాసుడా అతన్ని నమ్మి శిష్యులు ఎలా చేరారు గ్రామస్తులు ఎలా గౌరవించుతున్నారు ఏమై ఏమైపోవాలి మనము అని బాధపడుతూ ఉన్నారట బాధపడుతూ ఉంటే ఒక్కసారిగా వారికి ఒక దివ్య కాంతి గగనమనందుకు కనిపించింది ఏమిట అని అలా పైకి చూస్తే ఆ దివ్య చందనముతో అక్రూర ఉద్దవులతో కలిసి ఆ జగదీశ్వరుడు ఒక్కసారి సాక్షాత్కరించాడు వారికి ఏమిటండి ఏదో విషాదతో కూర్చున్నట్టుగా ఉన్నారు ఏమిటి మీకు వచ్చినటువంటి బాధ ఏమని తెలుపు అతడు ఉండి మా గిడని సంబంధాము ఈ పట్టణం పునరామము కలిగిన వారు లేదట ఆయనకిచ్చా అంటే వెంకట స్వామి వెంకటదాస స్వామి రక్షకుడైన వాడు నీకేమైనా చేయగలుగుతాడేమో అంటే ఆయనకెవరో దొంగతనానికి వెళ్ళారు ఉన్నారు వాళ్ళు ఇంటి వాళ్ళు లేచారు కేకలు పెట్టేటప్పటికి అందరు చుట్టేశారట ఒకడేమో పిడకలు కూడుంటే కింద ముగ్గురు దూరారు మచ్చుంటేనే ఒకడెక్కాడు అందరు పోగయ్యారు పోగయి అది అనుకుంటున్నారు అనుకుంటా ఏమైపోయారు నిజంగా వచ్చారా ఏం తెలుస్తానులేదు మనం ఏమంటాం కానీ ఆ పయ్యాడికి తెలియాలి ఏం తెలుసు నన్ను చూడడానికి చూశారా ఎక్కటము అంటే గభాన్ని దూకాడట పయ్యాడా ఒక్కడికేనా ఆ పిడకులు కూర్తో ముగ్గురు ఉన్నారు నేను నలుగురిని కలిసి రాలా నాకొక్కడికి తెలిసేది ఏంటంటే అన్నాడట నలుగురిని పట్టుకుని బాగా మెత్త కదని పంపించారు కనుక్క అరే వర్మే ఇక్కడేమన్నా <clears> Thank <throat> you. కూచ ప్రాంతం ఒక అతను వచ్చి ఏమండవు పుంతులు గారు బాగున్నారా అన్నాడేట ఏ పొంతులు ఏమిటి పేరు అడగద్దు బాగా పొంతులు ప్రచూరులో ఉండరు పొంతులు గారు మీది కూచునిపూడు కూచునిపూడి కదా మీది పుంతులు గారు ఉంటేను రెండు బస్తాలు ఏమన్నాడు మీ దారి అక్కడికి వెళ్తుంది దాంట్లో వేసి పంపుతా కానీ కొద్దిగా అందించండి మీరు మీరు కూడా వెళ్ళచ్చు దీంట్లో డబ్బులు ఏం తీసుకోలేదు మా నాళ్ళదేంటి ఆలోచిస్తున్నారు మీకు కూడా ఏమైనా కావాలా ఉలవలు కావాలా ఏం కావాలి రెండు బస్తాలు కావాలి కాని భర్త మూడు వందలు అంటున్నావు నా దగ్గర మరి నాలుగు వందలే ఉన్నాయి ఆ రెండు వందలు ఆ లారీ వాడికి ఇవండి అక్కడ ఇస్తే తీసుకుంటాడు ఆ రెండు ఈ రెండు అలా వేయించుతా గానీ తీయండి ఆ మూడు ఇస్తే తీసుకుని ఆ లారీలో వేయించుతా గానీ ఆఫీస్లోకి వెళ్ళి మాట్లాడుతానే ఇందులో నుంచి దూరెళ్ళిపోయాడు ఇక్కడ ఉంది అది లారీ బ్రోకర్ ఆఫీస్ కాసేపుడు ఒకడు ఎక్కి ఆ లారీ అనకి తిప్పి పానిస్తున్నాడు ఇదిగో అబ్బాయి కూర్చుని పూడా కూర్చుని పూడీకి డ్రావెలికి వెళ్తాను ఒక అతను డబ్బులు తీసుకుని లోపలికి వెళ్ళాడు ఏటో మీ ఊరు తిరగండి దండం పెట్టండి ఇంకెక్కడ పోతాడు బాగాలేదు అని ఆ హేళన చేస్తూ అట్టి సమయంలో ఆ స్వామి ప్రత్యక్షమై ఏమిటయ్యా అయ్యా ఇలా జరిగింది ఆహా nenusumi nasong konak netchali kaata kadhiya vartagastana dhanamullellapudu kadarada modchodwada urilole nigadambunan telliyale nai dhingadamiruva యుడు తప్పుల అయ్యా ఆ దుసింహమేధ తంపించాడా ఏది ఆ కాగితం మీకు ఇచ్చింది ఎప్పుడు హుండి నేనే ఆయన యొక్క ఆ వర్తక సంఘములకందరికీ కూడా అధ్యక్షుడి నేనే కానీ నేను నిన్నటి రోజున ఏదో చిన్న పని ఆ ఊరు వదిలిపెట్టి పక్కకి వెళ్ళాను అదే మీకు చాలా బాధ కలిగిందేమో ఆ నా వల్ని మా యజమాని వల్ని కానీ బాధపడవకండి బాధపడవలసినటువంటి పని లేదు అయ్యా నీ వాక్యములు చూస్తూ ఉంటేనే మాకు కడుపు నిండుతూ ఉన్నది మా బాధ పోయింది కానీ ఈ ఊర్లో ఎవరు అసలు ఎరగమన్నారు మిమ్మల్ని ఎవరు అడిగినా అసలు పేరు గెలిగినా లేరు అంటున్నారు తెలియదులే ఎందుకు తెలుస్తుంది దుర్ధరాళువులు సరస్వీజంబు మాధురి ఎరుంగనట్లు దర్వి శాఖంబు రుచి తెలియనట్లు అన్నాడదా తెలియదయా కప్పలుంటాయి తామర పుష్పము మాధురి ఆక్యం తెలుస్తుంది చెడ్డు కూరలో తిప్పుతూ ఉంటాం దానికి రుచి తెలుస్తుందా తెలియదు అలాగే నన్ను తెలుసుకోలేరు ి సంఘం పై దయా భావమాది విష్ణుభక్తి కలిగి మరయుదో జనములారా సత్వముండాలి భూత దయ ఉండాలి భగవద్భక్తి ఉండాలి అలాంటి వారికి తెలుస్తాను నేను మిగిలిన వాళ్ళకి తెలియదు వెనకెవరు మన ఇక్కడి నుంచి వెళ్ళి దిగు తిరుపతిలో దిగి అసలు ఇంతవరకు మనకు బాస ఆ కుదరలేదు పైకి వెళ్ళేటప్పుడు స్వామిని దర్శించేటప్పుడు అంటున్నారు అక్కడ ఒక ముసలితో ఉండి ఏ ఊరి మీద ఎక్కడ వాళ్ళు గుంటూరు జరుగుతుంది ఉండదు ఏమొచ్చారు ఏమొచ్చేది ఏమొస్తున్నారు స్వామిని దర్శించారు ఏముంది అక్కడ ముప్పై ఏళ్ళ నుంచి నేను ఇక్కడ ఉన్నా ఎప్పుడు కొండమేది కాలకెందుకు అవసరం కిరణాలు జరుగుతూ ఉన్నది మొదట్లో తాతగారు ఉన్న రోజులు జరుగుతూ ఉంటే స్వామమ్మ గారు తాతగారు అత్తగారికి అమెత భక్తి ఆమె అప్పగారులు ఉన్నారు ఇంకొక ఇద్దరుమగారు ఇవ్వాలి ఏంటో అన్నదంట రాయభారం రాయభారం పిల్లగారి ఇంటి దగ్గర ఏ పెద్దమ్మ నువ్వు వెళ్ళవంటే అన్నట రాదమ్మ గారు యావనమ్మ అది వరకు కూర్చున్నదల్ల దమ్మిని మనసం మీద పడుకుందటే అర్థం కాడా ఏమి ఐదు రోజులు ఐదు యుగాలుగా ఉందరా అయిపోతుంది ఎంతసేపట్లోనని మనకు ఉంటది ఐదు రోజులు ఐదు ఆమెకి ఏమి పట్టదు ఎక్కవు ఇయ్యెందుకు ఒక బైండి తాటికాయలేసి ప్యాసం తీ అలాంటి వాళ్ళకి పట్టదయా నేనెవరినో తెలియదు అని ఆ ఒక దివ్య భవంతి దగ్గరను తీసుకొని పోయి వారికి విందు ఏర్పాటు చేశాడట bindana rincha nu bhosuraliki govindundadi gananda mappaga bindana rincha nu bhosuraliki govindundadi gananda mappaga hori sayyam namu phora hori sayyam namu pae samu koragaalu dammani pappu appa ramulu ooru bindala baaru muga nidi bindana rincha nu bhosuraliki mel meli pogada gatana jaal kodaramu uppaga salcha salcha ఉండై తినలేరు అని ఆ పొట్టలు ఉబ్బగా సంతోషించుతూ ఉండేటట్లుగా మహదానం చెంది ఆనందపడిపోతూ ఉన్నారట విందునరించిన పిమ్మట వాడికి విరియములి పూజించి విందునరించిన చెప్తిగా తిన్నారు కదా ఇక మీకేమిందా అయ్యా మహదానందం అయిపోయింది ఒక పని చేయండి ఈ డబ్బులు తీసుకొని ఈ వరహాలు మీరు ఎక్కడెక్కడ తిరగదలిచారో తిరిగి అంత అయిన తర్వాత నరసింహం దగ్గరికి వెళ్ళండి నేను తన అంతరంగుణ్ణి ఏదో కొంచెం పొరపాటు చేసి ఆ సంగతి ఎత్తపోకండి బాధపడతాడు పాపగించుతాడు నేను చేసినటువంటి విషయాన్ని గురించి నేను ఇక్కడ ఉన్నానన్న మాటే కాని మనసు ఎప్పుడు ఆయన మీదే ఉంటూ ఉంటది ఇలాంటి వారిని ఎంతమందిని పంపించినా నేను ఆమోదించి వారికి చెల్లించుతాను అని నా విషయాన్ని చెప్పండి కోపం చే మాత్రం మాట్లాడుకోకండి చెత్తం అలాగే ఎంత పని చేసిన తర్వాత ఇంకెలా చెప్పగలుగుతాం అండి వెళ్ళారట అవతలకు వెళ్ళి లెక్కేసుకున్నారు ఆరు వందలు కానీ వీళ్ళు పెట్టినటువంటి ఖర్చులు లెక్కేస్తూ ఉంటే వందలు వేలు దారితున్నాయట డబ్బులు పడుస్తాయి సర్వేశ్వరుడు ఇచ్చినటువంటివి కనుక తిరిగారు మొత్తము తిరిగి తిరిగి ఆ మరల వెళ్ళారట అక్కడ పురాతన పటమి అయా ఏమి అనుచరు ఏమి వంతు ఏమి చేశారు ఏమి మర్యాదలు ఏమి భోజనాలు ఆయనకి మాత్రం ఏం తెలుసు ఇది జరిగిన సంగతి ఏం జరిగిందండి ఏం జరిగేదండి మహదానందం చెల్లిపోయా మాకు చాలా గొప్ప మర్యాదలు చేశారు ఇలా ఇచ్చారు అంటే ఆయన ఇచ్చారా మర్యాద वाडेसुमे हृदय मुला रे वाडेसुमे वाडेसुमे भूदेव लाग हरी वाडेसुमे टोडे चलन नेडे दासुला वेडु का तो का पाडे सु हरी वाडेसुमे हेलिक कपाल मालिक दामर जूलिक ग వడడేసుమి ఉదేవులార హరివాడేసుమి జలజలములకు పోలజలములకు ఇలా నిలా నలనలంబరకు జలనిదులకునే లనకులకు దృశ్యతి తలయంలకు కలిమిలయంలకు వెంకటాక్షుతి ప్రోచెడు జలజగకొడులి వాడు ఎవడనుకుంటున్నారు జగదీశ్వరుడు సృష్టిస్థితి లయములకు జలాశయములకు నిలానిలాన నలంబరములకు ఇలా భూమికి అనల అనిల వాయువునకు అగ్నిహోత్రునకు మీరందరికీ కూడా రక్షకుడైనటువంటి వాడు జగదీశ్వరుడు వాడేనయా కనుక మీ భాగ్యమే భాగ్యం దర్శింపగలిగారు అంటే వాళ్ళంటారట మా భాగ్యమా ఏమో అయితే అయ్యింది మూలమరమాకి ఇది ప్రార్థించింది చేత వాసి గతి భవన్మ కానుకంపచేతగాదే కనువంటి మా పర బ్రహ్మమైన విష్ణు పాదయు వాసన చేత పుష్పమునకు విలువ పెరిగినట్టుగా మీ మూలాన మేము ఆయన దర్శించగలిగాం కనుక మీ అనుగ్రహమే దీనికి మూలం కనుక మీకు శేమం కలగాలి ఇలాంటి వారిని అనేక మందిని యాత్రాపరులను మీరు పంపించుతూ ఉండాలి అంటూ ఇంకంటారటసింహ నరసింహా సరసీరు హాక్షుడు భవన్ నామంబు విన్నంతనే పరమానందము చెంది మమ్ములను సంభావించి ధనమత్యంబుగా ని గరిమం వేమని సన్ము సురౌజంబై వినన్నంత మాత్రం చేతనే మహదానందము చెంది అపారమైనటువంటి ధనమిచ్చాడు కడుపు నిండేటట్టుగా వారం రోజుల వరకు మరలా ఆకలిగాల అలాంటి భోజనం పెట్టించాడు నీ పుణ్యం ఏమని చెప్పవచ్చును అని అనేక విధములుగా స్తోత్రం చేసి ఆయన దగ్గర మంత్రార్థములు గ్రహించి ఆయన దగ్గర ఉపదేశం పొందారట పొంది ఆ నమస్కరించి ఆ వారి యొక్క నిలయములకు వెళ్లిపోయారు భాగవతులు అట్టి సమయంలో ఆ రుచిరాంగి అనేటటువంటి భార్య ఇందాక చెప్పటం మర్చిపోయాను గోపాలదాసు తరువాత ఒక కుమార్తె కూడా కలిగింది వారికి ఆమెకు వివాహం చేశారు వాళ్ళకి తగినటువంటి వారిని ఎవరినో చేస్తే ఆ పూర్వకాలములో రజస్థుల కాకముందే వివాహములు చేయటం విధానం అందుచేత భార్య వచ్చి ఏమండి ఏదో భజన భాగవత గోష్ఠి సరిపోతూ ఉన్నది కుమార్తె రజిస్త్రులయ్ అత్తగారి దగ్గర ఉన్నది ఆమెకు సారలు ఇచ్చి రావాలి వరుస అని పదప్రయోగం చేశారు మరి దానికి ఆ ఇవ్వాలి మరి మేము ఏమి మెదలటం లేదు ఎలాగైనా చూడండి మనకు తగినట్లుగా ఎంతోకెంత సరే అలాగేను అని ఆ వెళ్ళాడట తనకున్నటువంటి సర్వసంపదలు ఏమవి మేడలో పోసల దండ ఇవి తీసుకుని వెళ్ళాడు వెళ్ళేటప్పటికి ఎదురొచ్చారట అందులో ఎవరు అంటే ఈయన అల్లుడు గారి అప్పగారు ఉన్నది పరమ గయ్యాళి విశ్వస్త అంటే కళి పుట్టింటి దగ్గరే ఉంటుంది ఆమె వచ్చారట ఆహో హరిదాస్ గారు వచ్చారే ఏమంటే బాగున్నారా ఏమేమి తెచ్చారే చదురు అనేటప్పటి హబ్బున మండిందట మండి పరిహాసము చేస్తూ చుట్టుపక్కల వాళ్ళని పిలిచిందట చూడండి చూడండి మా పాడలకి ఎత్తండి ఎత్తండి తెచ్చాడు ఎంతగానోన్నదో అమ్మా ఎంతగానొన్నదో కాంతాలలమ మీ చూడమెంతో దచ్చనని సంతోషమన వచ్చి చూచిపోవుత మనరాగా సంతైనలేదా యా శూన్య హత్తము లాయ వేషముకు మిండాయే ఎంత గాననతో అమ్మా నిర్వేద ధనములీ జగమయి కదముపైన నీకులదు గలదు కాని ఎంత ముక్కరుల గానమమ్మా సోమవారము నాడు ఎన్నెన్ను చీరలు బారున్నదో మొన్న నిన్నగా మొన్న సోరం గారు చుట్టారు చూసారా ఆహా ఎన్ని తెచ్చారు ఆభరణములు పెట్టినా కూడా జరగల భక్తుడదాసు రక్షించేటటువంటి వేణుగోపాలు భక్తుడట అంటే ఎన్ని విషయముల్లో సర్వేశ్వరుడు నన్ను కాపాడలేదు అయినా చూద్దాం వీళ్ళ సంగతి ఏమిటోనని అమ్మా నేను కానీ మిమ్మల్ని అడిగి మీకేమేం కావాలో అవెల్లా తీసు